త్రీ మినిట్స్ మీది ఈటీవీలో చాలా బాగుంది యువ స్ఫూర్తి ఈటీవీ ప్లస్ లో బాగుంది నేను అనుకోకుండా ఏమి చూస్తుంటే చోట తగ్గ ఛానల్స్ ఏమి ఉండవు చూస్తుంటే సడన్ కి ముఖం కనపడదు అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ విన్నాను అయిపోయింది ఇది ఒక నైస్ యువకులకు వస్తున్నారు చాలా బాగా మీరు విశ్లేషణ చేసుకున్నారు చాలా సంతోషం చేస్తూ ఉండండి అలాగే చెప్పాను అంత చూసాను కెమెరా ముందు కెమెరా రెండు కెమెరా ఎక్కువ ఉంటుంది తాపోటు వస్తుంది ఇంకా అంత ఫోకస్ పెట్టి ఆ న్యూస్ అనేది చూస్తున్నారు ీరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామానయోభవత్దశంకర లోకశంకర ఓం ఆజ్యాయ మంగళాని ుశ్రోత్రమో ఇంద్రియాణదా నిరాక్యా్రహ్మ నిరాకరోత్ అనిరాకరణ్యేస్తు తదాత్మనియట పేయ ఉపనిషత్సు ధర్మాస్ మి సంతు ఓం శాంతి శాంతి శాంతి తప్పోమేదా సత్యమాయతనం అది మూడో వాక్యం సత్యము దానికి నివాసస్థానము ఆశ్రయము ఆ ఉపనిషత్తుకు ఆ జ్ఞానమునం సో మూడు వాక్యాలు దీన్ని కొద్దిగా స్లైట్లీ మాడిఫై చేసి కూడా అన్వయించవచ్చును దాన్ని భాషకారులు మనకు చూపిస్తారు తప్ప కాయేంద్రియ మనసాన్ని సమాధానం తర్వాత దమ ఉప శ్రీ దమ శమ రెండు పదాలు వాడినప్పుడు క్షమహ అంటే అంతరేంద్రియ నిగ్రహము దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అని వాడాలి ఒకటే వాడేదనుకోండి క్షమ అని ఊరుకున్నారనుకోండి ఇప్పుడు శమశబ్దానికి నిగ్రహము ఇంద్రియ నిగ్రహము అని అర్థం చెప్పాలి సో దట్ దట్ కవర్స్ బోత్ ఔటర్ అని ఉన్నాయి అలాగే దమహ అని ఒక్కటే వాడారు అనుకోండి దానికి నిగ్రహం అని చెప్పకూడదు చేసి పెట్టుకున్నారు సో అక్కడ కూడా సందర్భాన్ని బట్టి అంతరింద్రియాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకునే విధంగా ఇంద్రియ నిగ్రహము అని ఇక్కడ దమహ ఒక్కటే ఉంది కాబట్టి శమ ఒక్కటండి దమ అని ముఖ్యమైన దమహ అంటే ఉపశమ అని అర్థం కాబట్టి ఇంద్రియ నిగ్రహము అంటే సంయమము ఉండాలి ఇంద్రియముల విషయంలో సంయమము ఉండాలి నిగ్రహము అనే మాట కొంచెం పరుషంగా అనిపించవచ్చు కంట్రోల్ అని కంట్రోల్ కాదు ఒక డిసిప్లిన్ అంటే మనం తెలుసుకుని ఇంద్రియములను హోల్డ్ బ్యాక్ చేయాలి సంయమము హోల్డ్ బ్యాక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సో ఎందుకంటే ఇంద్రియము అగ్ని వంటిది ఇంద్రియాగ్నిషు దుఃహ్పతి అని శ్రీకృష్ణుడు అంటాడు అగ్నిలో పొడకలని అలా వేసుకుంటూ పోకూడదు మాకు చిన్నప్పటి గుర్తు ఒక గుండెకి ఇచ్చి దాని నిండా నీళ్లు పోసి పెట్టి వే పొయ్యి మీ పెట్టి కింద మంట పెట్టి వెయ్యి నీళ్ళు ఇవ్వమని చెప్పారు మేము ఏం చేశామంటే నిండా పొయ్యకంటారా కొంచెం తక్కువ పోయమని చెప్పారు ఎందుకంటే అది ఎక్స్పాండ్ అవుతుంది కదా పొయ్యిలో పడతాయి వెళ్ళి మేము సగం నీళ్లు పోసాం ఇంకొంచెం పొయ్యి వచ్చాం అడుగున పొడకలు మూత పెట్టేసి పొడకలు వేసుకుంటూ పోయాం ఇంకా మాకు పిచ్చెత్తినట్టుగా పొడకలు వేశారు అఖేకి మా అమ్మగారు వచ్చారు వేడి నీళ్ళు ఉన్నాయి లేవు లోపల వేడి నీళ్ళు అన్నీ కూడా ఇగి ఇగిరిపోయాయి నేను కింద అంత మంట పెట్టేశాను దాంతో లోపల వాటర్ అంతా ఇగిరిపోయింది పొడకలు వేస్తే అవి ఏట్లా మీరు చేసిన పని ఇలాగైనా చేయడం అని కోప వేశారు కాబట్టి అగ్ని అగ్నికి మీరు పొడకలు అలా వేసుకుంటూ పోకూడదు హోల్డ్ బ్యాక్ చేయాలి ఎంత ఆవశ్యకమో అంతేవయ్యా ఇంద్రియ అగ్నులు కూడా అటు ఇంద్రియములు అగ్నులు వాటికి అలా వేసుకుంటూ పోకూడదు ఇప్పుడు చెవి మ్యూజిక్ ఇష్టపడుతుంది అలా చెవికి పెట్టేసిన రోజంతా మ్యూజిక్ వినకూడదు ఆ ఇంద్రియమనే అగ్ని బాగా విపరీతంగా మండిపోయి బర్నౌట్ అయిపోతుంది అలాగే కన్ను ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే రోజంతా టీవీ సినిమాలు చూసుకుంటూ కూర్చోకూడదు మా ఒకే టిక్కెట్లో రెండు సినిమాలని వాడు అనౌన్స్ చేస్తే మేము పరిగెత్తగా చూపది వాళ్ళం అది తెలుగు తక్కువ ధర వాడు ఒకే టిక్కెట్లో రెండు సినిమాలు అనౌన్స్ చేసేటంటే రెండు చెడ్డ సినిమాలు కానీ ఒక మంచి సినిమా ఒక డొక్కు సినిమా కానీ జోడించి వాడు మనల్ని ఇంకో గంట ఎక్కువ కూర్చోబెట్టి మనకేమో దుఃఖాన్ని కలిగిస్తాడు తప్ప వాడు మనకేమో ఉపకారం చేయడు కదా మరి నీ తెలుగుచేటలు అప్పుడు ఉంటే అలా ఎందుకునే వాళ్ళం కాబట్టి కాబట్టి అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు నిద్ర వస్తుంటే ఆపేసుకోవటం కళ్ళు మండుతుంటే పక్కన పెట్టేయటం అలా చూసి నేను చూస్తాను సినిమా అది అలా ఉండకూడదు ఎప్పుడైనా కొద్దిగా ఆహారము అక్కడ బఫే పెట్టేసి మనం ఎలా వేసేసుకుంటా ఉండాలి దీని వేసుకుంటాం మళ్ళీ ఇంకోటి వేస్తాం మళ్ళీ ఇంకోటి అలా చేయకూడదు మితముగా ఆహారము ఇది దీన్ని ఉపశమము ఉంటాయి ఇక విషయంలో కూడా అలా రోజంతా మనస్సు వ్యగ్రముగా ఉండకూడదు ఇరవై నాలుగు అలాగే రెండు మూడు సెల్ ఫోన్లు పెట్టేసుకుని అలా రోజంతా అదే దానితోటే కుడుతూ అలా ఉండకూడదు రోజుల్లో కొంతసేపు మన పనులను మనం చేసుకుంటూ పనులు చేసుకోవాలంటే మనస్సు వ్యగ్రం అవ్వాల్సి ఉంటుంది సహజం అది మీరు బయలుదేరి మళ్ళీ వాపస్సు మేము రూమ్కి వెళ్లాలంటే మనస్సు లేకపోతే ఎలా వెళ్తారు విధంగా మనస్సు పనిచేయాల్సి ఉంటుంది కానీ అదే పనిగా మనస్సు పనిచేయకూడదు శాంతంగా ఉండడం కూడా అభ్యాసం చేయాలి కాబట్టి దీనికంతకీ ఉపశమము అని పేరు ధమము అంటే అది ఇక కర్మ అగ్నిహోత్రాది కర్మ అంటే వైదికమైన కర్మ అంటే అగ్నిహోత్రం వల్ల అగ్నిహోత్రం నిత్యకర్మ యావజ్జీవం అగ్నిహోత్రం గుహోతి కాబట్టి అగ్నిహోత్రాదులు అవి నిష్కామంగా చేస్తే నిత్యకర్మ అవుతుంది కామనతో చేస్తే కామని కర్మ అవుతుంది అగ్నిహోత్రమే ఈ మాట భాష్యకారులు గీతా భాషణంలో రాశారు మధ్యలో కామ్యాగ్నిహోత్రే క్రియమానే సామికృతే సగన్ చేసేపటికి వాడికి కామనబోతుంది అప్పుడు అదే నిత్యాగ్నిహోత్రం నిత్యకర్మ అవుతుంది అని రాస్తారు కాబట్టి అగ్నిహోత్రాది కర్మలు ఇవి నిష్కామంగా చేస్తూ ఉన్నట్లయితే నిత్యకర్మల్ని చేస్తూ ఉన్నట్లయితే ఇవి కూడా ఆత్మజ్ఞానానికి సపోర్ట్ థింగ్స్ ఇస్టే ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కలిపి కలిపి వీటన్నింటికీ పేరేం పెట్టారు సో కర్మ ఇది ప్రతిష్ట పేరు పెట్టారు అయితే కర్మను ఎలాగా ఇంక్లూడ్ చేయడము అనేది శంకర్లు చెప్తున్నారు అంటే జ్ఞానంలోకి కర్మని ఉపాయముగా ఎలా తీసుకెళ్లడం ఏకైరి సంస్కృత సత్వశుద్ధి ద్వారా సత్వజ్ఞానోత్పత్తి హీ బికాస్ అంటే ఇవన్నీ కూడా ఆ జ్ఞాన ప్రాప్తికి ఉపాయములు ఎంచేతంటే వీటి చేత మనస్సు సంస్కరించబడాలి సో ఇప్పుడు మీరు నిత్యకర్మ చేస్తారనుకోండి అంటే నిష్కామంగా కర్మ చేశారనుకోండి అది మనసు యొక్క శుద్ధి మనస్సులో ఉండే కామనలు తగ్గిపోతాయి అసలు కామన లేకుండా పని చేయడం అనే అలవాటు కామన లేకుండా ఏ పని చేయరు ఏదో కోరుకుంటే కానీ ఇప్పుడు పని మనిషి సార్ లేవండి లేవండి లేవచ్చి అది మీరే క్లీన్ చేసుకోండి అని చెప్పింది అనుకోండి నీకు కదా నేను ఎందుకు క్లీన్ చేసుకోవాలి నేను చేయి నువ్వే చేయి అని వీడు పక్కన నిలబడతా అమ్మాయి చేసి చేయిస్తే కొన్ని తను చేసుకోవచ్చు కదా జీతం వచ్చి మనమని నువ్వు చేసుకోవాలి నేను కొను ఊరికే రూపాయలు ఇస్తే నష్టం వచ్చింది ప్రతిదానికే ఎక్కువ ఉంటుంది దృష్టాంతం కాకపోవచ్చు కాబట్టి ప్రతిదానికి మనం పని చేసాం కాబట్టి మనకి ఇంత లాభం కావాలి అని ఈ దృష్టి ఉంటుంది మనిషిలో స్వార్థబుద్ధి కామనలు ఉంటాయి ఇదే మాలిన్యం ఈ మాలిన్యం ఎలా పోతుంది అంటే నిష్కామంగా కర్మను చేస్తుంటే క్రమంగా ఆ స్వార్థబుద్ధి డిజాల్వ్ అయిపోయి కామనను కూడా తగ్గిపోయి అంతఃకరణ శుద్ధి అవుతుంది అటువంటి శుద్ధమైన అంతఃకరణమునందు మాత్రమే సర్వము పరమాత్మయే అనే జ్ఞానం కలుగుతుంది ఆ తత్వజ్ఞానమును పొందాలి అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి సత్వ అంటే అంతఃకరణము సత్వ అంటే అంతఃకరణము శుద్ధముగా ఉండాలి అది ఎలా వస్తుందంటే నిత్యకర్మానుష్ఠానం చేత లభిస్తుంది నిష్కామ కర్మానుష్ఠానం చేత అలాగే దమము ఇత్యాదుల చేత కూడా అంతఃస్కరణము శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ తపస్సు కూడా అటువంటి శుద్ధమైన అంతఃస్కరణము జ్ఞానప్రాప్తికి ఆవశ్యకము మనకి ఈ మూడింటిని ఆ జ్ఞానప్రాప్తి ఉపాయములుగా స్వీకరించి వాటికి రూపకం చేస్తున్నారు ఆ జ్ఞానము ఒక పురుషుడు అనుకుంటే అది దేని మీద నిలబడింది అంటే ఈ మూడింటి మీద నిలబడింది వీటికి ప్రతిష్ట అని అది ఇంకా అదేం చెప్తున్నారాయన దృష్టాహి అమృగిత కల్మస్య బ్రహ్మణి అప్రతిపత్తి విపరీత ప్రతిపత్తి ఇది మనకు కనపడుతూ ఉంటుంది శంకరులు చెప్పారు కనపడుతూనే దృష్ట ఇది అందరికీ తెలుస్తుంది మన అనుభవంలోనే ఉంది ఇలాగా ఇది మన కనపడుతూ ఉంటుంది లోకంలో కూడా వాడు పెద్ద ఆయన ఉంటాడు ఆయన భగవద్గీత గంట సేపు ఉపన్యాసం చెప్తాడు దాన్ని ఆ ఉపన్యాసం కూడా సంస్కృతంలో చెప్తాడు తెలుగులో చెప్తాడు గంట సేపు తర్వాత ఆయన్ని వేరే కలిస్తే ఆ వ్యక్తి రాగద్వేషంలో పుక్త అతనికి ఉన్న అన్ని రాగద్వేషాలు ఈ చెత్త కలెక్ట్ చేసుకునే వస్తారు చూడండి అతనిలో ఉండవు ఈ పండితుడేందు రాఘద్వేషాలు బ్రహ్మ గురించి చెప్పరా అంటే గంటల దగ్గరలో పనిచేసి చెప్తారు ఏమిటి ఈ ఈ విడ్డూరమేలా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి కల్మషస్య హృదయంలో ఉండే రాగద్వేషాలు రూపములైన కల్మషములను నశింపజేయని వానికి ్రహ్మ గురించి చెప్పినా కూడా ఉపదేశం చేసినా కూడా అప్రతిపత్తి వారికి అర్థం కాదు బ్రహ్మ గురించి వారికి అర్థం కాదు చాలా చిత్రంగా ఉంటుంది ఉపనిషత్వంతో రోడ్డుకు వస్తుంది కానీ బ్రహ్మకి వారికి మధ్యలో అగాఢమే ఉంటుంది వుచి కెనాట్ బ్రిడ్జ్ ఆ విధంగా లోకంలో కనపడుతూ ఉంటుంది కారణం వల్ల అంతఃకరణ శుద్ధి లేకుండా ఒకప్పుడు బ్రహ్మ గురించి అర్థం కాకపోవడం వలన విపరీత ప్రతిపత్తి అని ఇప్పుడు ఈ ద్వైతులు ఉన్నారు వాళ్ళ ముందు మనకి సంస్కృత పండితులు కదా బాగా సంస్కృతం వచ్చిన వాళ్లే మూర్ఖులేం కాదు మహా పెద్ద పండితులు వాళ్ళు ఆ మంత్రం చూస్తారు చూడగానే ఇన్స్టంటైనియస్గా లేకపోతే ఇన్స్టింగ్టివ్ గా అద్వైతం అని తెలుస్తూ ఉంటుంది ఇన్స్టింగ్టివ్ పురుషే స ఏక ఆ ఆదిత్యం ఎందు ఏ తేజస్సుగలదో ఈ వ్యక్తి ఎందు ఏదస్ వలదో అది ఒక్కటి అని అలా ఉంటుంది దీంట్లో తెలియదేముంటుంది చాలా సరళంగా ఉంటుంది కానీ అది చూడగానే దాన్ని తల్లచిందులుగా వ్యాఖ్యానం చేస్తాడు ఏదో చెప్తాడు ఏకహాని ఉంటూ ఉంటే మరి ఎలాగ దాన్ని విడగొట్టి దాన్ని ఎలా తప్పుగా చెప్పాడో నేను నాకు నాకు అలాంటి వాక్యాలను కూడా అద్వైతం కాదని ద్వైతం విధంగా చెప్తాడు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఇన్స్టింగ్టివ్ గా అద్వైతం తెలుస్తూ ఉన్నప్పటికీ ఆ ఇన్స్టింక్ట్ని నలిపేసి తొక్కేసి మనస్సులో పెట్టుకున్న ద్వైత వాసనని పైకి ఎందుకంటే మనస్సులో ద్వైత వాసన ఎట్టి ఎలాగా దేవుడు అక్కడుంటాడు నేను ఎక్కడుంటాడు దీంట్లో పెద్ద ఇష్యూ ఎక్కడ దేవుడిని అక్కడబెట్టి మనం ఎక్కడ నుండి పూజ చేయటమే పద్ధతి అలాగే చేస్తాం కానీ నాకు దేవుడికి మధ్య నుండే భేదమును తగ్గించుకునే విధంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఏదో పూజ కోసం పెట్టేవాడి మన హృదయంలోనే ఉంటాడండి అని అనుకోవడము అలాంటి మాటలని పట్టించుకోవడము అలాంటిది చేయాలి తప్ప దేవుడు దేవుడే నేను నేనే భేదాన్ని నిలబెట్టేట్లే చేయకూడదు పైగా భేదాన్ని మరింత గట్టిపరిచేట్లే అసలే చేయకూడదు ఇప్పుడు మీరు దేవుడు కళ్యాణం అని పెట్టారనుకోండి మనకి బాగా ప్రచారంలో ఉన్న సమాచారం దేవుడికి కళ్యాణం అంటే ఏమవుతుందని దేవుడికి ఒక అమ్మాయితో పెళ్లి చేసి కూర్చోబెడితే వీడు దేవుడు ఒకటేళ్ళు అవుతారు ప్రాబ్లం కాదు కాబట్టి అలా ఊరికే పొద్దున్న కళ్యాణం మధ్యాహ్నం కళ్యాణం అలా దేవుడి కళ్యాణాలు చేస్తూ వీడు దేవుడికే చూడాలి తప్ప ఎందుకులేండి ఇంక చెప్తే అది అధ్వానంగా ఉంటుంది పెళ్లి వెళ్ళిన వాడికి వీడికే అభేదం కుదరదు వెళ్ళి పెళ్లి అనేది పెట్టకపోతే అభేదమే అవకాశం ఉంటుంది తప్ప కాబట్టి అభేదాన్ని తెలుసుకునే దారుణన్నింటినీ మూసేసి కూర్చొని విపరీత ప్రతిపత్తి అభే భేదమే సత్యము అనే విపరీత ప్రతిపత్తిలో ఉండడము ఆ రకంగా ఉండిపోతారు కారణం ఏమిటంటే వాడి హృదయం నిండా వాసనము ఆ లోపల బుద్ధి ఎందు ఉన్న కొద్దిపాటి వివేక జ్ఞానాన్ని తొక్కేసేటువంటి కాలుష్యాన్ని మనస్సులో పెట్టుకుని ఫిక్సేషన్స్ పెట్టుకుని ఉంటాయి దాంతో విపరీత ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానము విపరీతంగా తెలుసుకుంటారు తెలియదు అసలు వాడికి తెలియదు ఇంకొకటికి విపరీతంగా తెలుస్తుంది ద్వైతమే సత్యము అంటారు అద్వైతం అర్థం కాలేదండి ఇంకొకటి ఈ విధంగా ఇదంతా కూడా హృదయంలో ఉండే వాసనలని బట్టి వస్తుంది యథా ఇంద్ర విరోచన ప్రభుతిరో ఇంద్రుడు విరోచనుడు వీళ్ళిద్దరూ వెళ్ళారు ఎవరికి ప్రజాపతి దగ్గర కష్టప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు ఆత్మ గురించి చెప్పమని వెళ్ళారు ఎరే మీకు ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మగౌరవం ఎందుకు అని అడిగాడే అడిగితే తరతి శోకం ఆత్మవిత్ అని మేము ఆత్మను తెలుసుకుంటే శోకం నుంచి బయటపడతానని విన్నాము మాకు కూడా శోకం ఉన్నది స్వర్గానికి అధిపతిని నేను పాతాళానికి అధిపతి అయినా అసూర లోకానికి అధిపతి అయినా కూడా మాకు శోకము కలదు మాకు ఈ శోకం పోయే ఉపాయం అంటే ఆత్మ జ్ఞానం వల్ల పోతుందని చెప్పేసి విన్నాము మీరు ఆత్మని గురించి బోధించండి ఆయన బోధించాలి బోధిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో విరోచనుడు ఏహమే ఆత్మ అని అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళందరికీ అదే పాఠం కూడా దేహమే ఆత్మాన పాఠం చెప్పడం వాళ్ళందరూ దేహమే ఆత్మాన దేహాన్ని పూజించుకుంటూ గురువుగారి దేహాన్ని పూజించటం గురువుగారిని చెప్పేసి ఆ దేహాన్ని పూజించటం తాను చెప్పేసి ఈ దేహాన్ని పూజించుకుంటూ నేను చచ్చిపోయిన తర్వాత నా దేహాన్ని ఖరీదైన పెట్టెలో భద్రం చేయడాను దేహాన్ని భద్రం చేస్తాను ఇదంతా కూడా చాంద్రజ్ఞంలో రాసిపెట్టారు సో ఇవన్నీ ఈ ఫారోస్ దేహాన్ని భద్రం చేయడానికి ఫిడమిడ్లు కట్టారు ఈ వాసనలన్నీ కూడా దేహాన్ని భద్రం చేయడం ఏంటండి అంటే దేహమే ఆత్మభా అనే భావన బాగా బలపడి ఆ చేరుకుంటుంది ఈ సమస్య కొంత మన హిందూ ధర్మంలో కూడా ఉంది క్రిస్టియానిటీలో దేహాన్ని భద్రం చేస్తారు పెట్టిలో పెట్టి దేహాన్ని కాల్చడం తప్పు ఇస్లాంలో దేహాన్ని అలా గట్టబెట్టాలి దేహమే ఆత్మ వీళ్ళు ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ దేహం దగ్గర దండం పెట్టి వస్తూ ఉంటారు దేహమే ఆత్మ హిందూ ధర్మంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి సమాధి కట్టు పెడతారు సమాధి కట్టే సమాధి చుట్టూ దండం ఇది క్రిస్టియానిటీ నుంచి ఇంపార్టెంట్ ఇది మీరు చాంద్రోగ్యం చదివితే తెలుస్తుంది మీకు వీటిని ప్రస్తావన చేసి ఖండించింది ఉపనిషత్తు సరోవర మన ఎంత సేఫ్ ఇది చదివితే సమస్య అందులో ఉపనిషత్తుని చదివే రెడ్కోండి సమస్యలు వస్తాయి మనం చేసే పనులు ఇవి కూడా దాంతో ఫిట్ కావు అంచేది ఏమిటి చేయడం చదవడం మానే చదవడం మానేస్తే ఆగమశాస్త్రంనో లేకపోతే పురాణమో ఇది వరాహపురాణమనో ఎదురు పట్టుకొని దాంతో ఆవిషేమం చేసుకోవాలి అక్కడో సరిగా ఇక్కడో సరిగా పెట్ట అంతే ఉపనిషత్తులలో చదవడం ప్రారంభిస్తే మనం చేసే పౌరులకి చాలా వాటికి అది అడ్డుపడుతుంది పచ్చి వెలక్క ఈ గొంతులో పడ్డ దేహం శరీరంలో శాంతం అవకుండా ఉంటుంది కాబట్టి విరోచనుడు దేహమే ఆత్మ అని విపరీత ప్రతిపత్తి పొందినడు ఒకటే పాఠం ఇంద్రుడు వెళ్ళాడు దేహమే ఆత్మ ఆయన అనుకోలేదు ఆయన ఏమనుకున్నాడంటే ఈయన చెప్పిన పాఠం నాకేమో అర్థం కాలేదు అనుకున్నాడు అనుకుని వచ్చాడు విరోచనుడు అన్నాడు దీంట్లో అర్థం కాకపోవడానికి ఏమిరా దేహమే ఆత్మ అని చెప్పేసి విరోచనుడు నీ కర్మలే ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు దేహం ఆత్మవదు అవదు ఎందుకంటే నశించిపోయి దేహం ఆత్మలవుతుంది దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ హియర్ మనం సరిగ్గా తెలుసుకోలేకపోయినా నేను అని మళ్లీ వెనక్కి వస్తాను కాబట్టి ఇక్కడ ఇంద్రుడికి అప్రతిపత్తి విరోచనలకు విపరీత ప్రతిపత్తి ఉన్నాయి కారణం ఏమిటి ఇద్దరు యొక్క శుద్ధము కాకపోవట చేతనే విరోచనల అంతస్కరణం మరింత చేత వాడు దేహాత్మవాదమే సత్యం అనుకుని వెళ్లిపోయాడు ఇంద్రుడు అంతఃకరణం కొంతవరకు శుద్ధి ఉండడని చేత వాడు మళ్ళీ వెనక్కు వచ్చినాడు ఈ విధంగా మనకి అంతఃస్కరణ శుద్ధిని బట్టి ఈ ఉపనిషత్తు యొక్క జ్ఞానము తెలియట తెలియకపోవుట విపరీతముగా తెలియట అనే పరిస్థితులు నిర్మాణమవుతూ ఉంటాయి కాబట్టి తపహ తపహ ఈ మూడు తపహ దమ అండ ఈ మూడు కూడా అంతఃకరణ శుద్ధికి ఉపాయము रुवा ज्ञानं तस्मा इतीते बहुषु जन्मांतरषु तप आदिशु चुना यहां ज्ञानम सुति दादा अतिक्रमु अ्ञानम क శృతిలో ఏకహాని చెప్తే మీరు ఇలాగంటే జ్ఞానం కలగక ఇదో ఇదో జ్ఞానం ఆచార్యుడి యొక్క సిం ముద్ర ఏంటి ఏమండి ఈ ముద్ర ఎలా ఉంది ఈ ముద్ర ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకటి ఒక ఆచార్యుడు రెండు యాసర్ అవాసత్ ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా ఇలాగంటే ఉంటాడు పోయాడు అంటే వ్యక్తరే అనమాట వాడు నీన్ బాడు వ్యక్తరే ఎవడి మీద శత్రువు ఇది అలాగే ఉందిగా కాబట్టి ఈ విధ అంటే చెప్పిన శృతి చెప్పిన ఒకటైతే వీడికి జ్ఞానం ఇంకొక రకంగా కలుగుతుంది శృతి చెప్పిన దానికి తగ్గట్టుగా జ్ఞానం సముత్పత్తిత ఎవడికి కొరత సత్వశుద్ధే ఎవడైతే అంతఃకరణాన్ని శుద్ధి చేసి పెట్టుకున్నాడో వాడికి ఇప్పుడు పళ్ళెం పట్టుకుని నాకు అన్నం పట్టుకుని భిక్షకు వెళ్ళారనుకోండి ఆ పళ్ళెంలో మట్టి ఉంటే ఏమవుతుంది మట్టి బుర్ర ఉన్నావు అమ్మగారు అన్నం పంచపక్ష ప్రమాణాలు పట్టుకు వేయడానికి ఆ బురగలో వేయాలి వేస్తా ఆ బురగ కడిగేసి తెచ్చుకోండి అని చెప్తారు ఇక్కడ అంటే కృత సత్వశుద్ధే శుద్ధి కలవానికి మాత్రమే ఆ ఉపదేశము సరైన జ్ఞానాన్ని ఇచ్చుకుంది ఈ అంతఃస్కరణ శుద్ధి ఎలా వస్తుంది తప ఆది తపస్సు మొదలైన వాటితో చేయాల్సి ఉంటుంది తపస్సు మొదలైనవి అంటే ఇక్కడ మూడే తపో దమ కారణ వీటితో అంతఃస్కరణ శుద్ధమవుతుంది మరి కొంతమందికి ఇప్పుడుతోనే అంతఃస్కరణ శుద్ధి ఉంది తపస్సు మొదలైన వాళ్ళు చేయలేదంటే చెలోప అతీతేషు బహుషు జన్మాంతరేషు ఈ జన్మలో చేసి పుట్టినప్పుడు అంతఃకరణ శుద్ధి లేకుండా తర్వాత తపస్సు చేసి అంతఃకరణ శుద్ది తెచ్చుకోవచ్చు లేదా ఒకడికి పుట్టుకతోటే అలాంటిది ఉన్నది అంటే జన్మాంతరపు గరచిన జన్మల ఎందు వాడు తపస్సు చేసుకుని అంతఃకరణ శుద్ధి చేసుకుని ఆ అంతమైపోయి ఇప్పుడు కొత్త దేహంతో మళ్ళీ పుట్టుకొచ్చాడు అలా చెప్పుకోవాలి మొత్తం మీద ఈ జన్మలో చేస్తారా గత జన్మంలో ఆల్రెడీ చేసి ఉన్నదా అనేది వేరియేషన్ ఉంటే ముందుగాక బట్ అంతఃకరణ శుద్ధి అనేది తపో విమహకర్మ వీటి వలన చేసుకున్న వారికి మాత్రమే యోగ్య యథార్థమైన జ్ఞానమే కుర్తుంది దీని మీద ఒక కొటేషను అంటే టు సపోర్ట్ ద యూ ే పరా భక్తిే తథిత్య ప్రకాశన్ మహాత్మన మంత్రవర్ణాంటే మంత్రములలోని అక్షరం వలన వలన అంటే అక్షరం మంత్రంలో ఒక్కటే అక్షరం ఉందా జాత ఏకవచనం ఒక అక్షరం అని కాదు ఇన్ జనరల్ అక్షరముల వలన అండ్ మరి పదాలేవా పదముల వలన పదాలైనా వాక్యం లే సరే వాక్యము వలన కాబట్టి మంత్రం అన్నట్ అంటే అర్థం ఏంటి మంత్ర రూపముగా ఉండే వాక్యము వలన అని అర్థం ఓకే ఇప్పుడు ఈ ఈ మంత్రము యొక్క కొన్ని కొన్ని విశేషాలు మీకు చెప్తున్నాను ఇది శ్వేతాశ్రుత రూపనిషత్తులో ఆఖరి మంత్రం ఇక్కడతో ఉపనిషత్తు పూర్తి అయిపోతుంది ఆరు ఖండలు ఉన్నాయి ఉపనిషత్తులో ఇది ఆరవ ఖండలో ఇరవై మూడవ మంత్రం యాస్ మంత్రం ఇంక తర్వాత ఏమీ లేదు అది ఒకటి తర్వాత ఉపనిషద్వాంగ్మయంలో భక్తి అనే శబ్దాన్ని ప్రయోగించిన ఒకే ఒక మంత్రం ఇది ఇంకెక్కడ భక్తి అనే మాట రాదు పురాణంలో వస్తుంది భక్తి అనే మాట ఇక్కడ ఈ మంత్రంలో మాత్రమే మీకు కనపడుతుంది ఎవరికైతే పరా భక్తి భక్తి అంటే ప్రీతి ప్రేమ ఇటువంటి ప్రేమ ప్రేమ మూడు విధములు శ్రీరామకృష్ణు గారి చుట్టూ ఉండేవారు ప్రేమ మూడు విధములు నేను నీకు ఉపకారం చేస్తాను నువ్వు నాకు ఉపకారం చేయి అనే దాంట్లో నేను కొద్ది ఉపకారం చేస్తాను నీ దగ్గర చాలా ఉపకారం తీసుకుంటాను అది అధమమైన ప్రేమ నేను ఉపకారం ఎక్కువ చేసి నీకంటే తక్కువ ఉపకారం తీసుకుంటాను నీ నుండి అది మధ్యమైన ప్రేమ నువ్వు నాకేమీ చేయనక్కర్లేదు నేనే నీకు సేవ చేస్తాను అది ఉత్తమోత్తమైన ప్రేమ ప్రేమ మూడు విధములు అధమ మధ్యమో ఉత్తమ ఇక్కడ పరాభక్తి అంటే ఉత్తమమైన ప్రేమ ఎవరి ఎవరికి దేవుని ఎందు ఉత్తమమైన ప్రేమ అంటే దేవుణ్ణి మా భావన చేయడంతో ఆనందము ఇంకంతకంటే వేరే ఏమక్కర్లేదు చెట్టుకి ఫలమే చెట్టుకి పండే వస్తుంది అదే ఆనందం ఇంకా మళ్ళీ చెట్టుకి పండు వచ్చి ఆ పళ్ళని అమ్మి మిరపకాయలు కొనుక్కుంటారా అలా చేస్తారు కూడా కాబట్టి చెట్టు ఉన్నందుకు ఫలం ఏమిటి పళ్ళు ఆహా అవి కాదు అలా అమ్మాలి రైతు అలా అమ్మాలి అమ్మిది ఏమొస్తుంది డబ్బు అంటే ఏమైనట్టు ఇప్పుడు చెట్టుకి వీడు ఏం కోరుతున్నట్టు చెట్టు నుండి డబ్బు కావాలని కోరుతున్నారు చెట్టు నుంచి ఏం కావాలని పళ్ళు కావాలని డబ్బు కావాలని కోరకూడదు భూమి ఉంటుంది దీని నుంచి ఏం కావాలి నాకు ధాన్యం కావాలి పంట కావాలి అని కోరుకోవాలి కానీ రైతు ఈనాటి రైతు ఏం చేస్తున్నాడు వాడికి పంట అక్కర్లేదు ఆ పంట అమ్మగా వచ్చిన డబ్బు కావాలి ఆ డబ్బుతోటి సారా తాగుతాడు అది వాడి లెక్క దాంతో భూమి వీడి ఇచ్చే నా కోరిక తీర్చట్లేదంటాడు ఆత్మహత్యలు అంటాడు ఇది అంటాడు భక్తులు అంతకంటే పెద్దగా ఉద్భవించిందేమి లేదు భక్తులు కూడా దేవుడి నుంచి ఆనందాన్ని కోరాలి దేవుడి నుంచి ఏం కోరాలి ఆనందాన్ని కోరాలి ఎందుకంటే దేవుడు ఆనంద స్వరూపుడు ఆనందాన్ని ఇస్తే వీళ్ళు దేవుడి నుంచి ఆనందాన్ని కోరరు ఏం కోరతారో డబ్బు కోరతారు ఎందుకు రా డబ్బు ఎందుకు దానికి డబ్బు నుంచి ఆనందం వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది ఎవరు చేయరు రాదు సో ఇలా ఉంటుంది కాబట్టి ఈశ్వరుడి నుంచి ఆనందము తప్ప ఇంతది ఏంటి కోరుకూడదు ఆయన చిదానంద స్వరూపుడు చిత్ జ్ఞానము ఆనందము నాకు జ్ఞానము ఆనందము ఇవ్వు అని కోరుకోవాలి తప్ప ఇంత ఏది కోరుకూడదు ఆ రకంగా ఈశ్వరుల నుంచి ఏ అంటే ఏ కోరికలో లేకుండా అని అర్థం ఆనందాన్ని కోరికే అది కోరిక కాదు కాబట్టి ఎందుకంటే ఆత్మస్వరూపమే కనుక అది కోరిక అనిపించుకోదు ఏ కోరికలో లేకుండా ఈశ్వరుణ్ణి ప్రేమించినట్లయితే అలా ఎవడు ప్రేమిస్తాడో అలాగే ఈశ్వరుడు అక్కడక్కడ ఉన్నాడు గురువుగారు ఇక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను అలా ఉండకూడదు తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీ దక్షిణామూర్తయే ఈశ్వరుడన్నా ఆచార్యుడన్నా ఆత్మస్వరూపులే ఆత్మయే సో ఈశ్వరో గురు రాత్మేటి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ ఆ భావాలన్నీ కూడా ఆ వాక్యంలో ఉన్నాయి యథా దేవే తథా గురవు ఎవరికైతే ఈశ్వరుని ఎందు ఆచార్యుని ఎందు పూర్ణమైనటువంటి ప్రీతి ఉంటుందో వాడికి ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయములన్నీ కూడా ప్రకాశంటే లాగా వెలిగిపోతూ అనుభవానికి సాక్షాత్కరిస్తాయి అనుభవానికి వస్తాయి అని కాబట్టి అంతఃకరణంలో ఏముండాలి ప్రీతి ప్రేమ ఉండాలి అంటే ప్రేమ ఉన్నంతఃకరణమే శుద్ధమైన హృదయము ప్రేమ గల హృదయమే దైవమునకు నిలయము ఎక్కడ ఉందా ఎక్కడ చూసాము ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్ సో దోస్ హు ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ విల్ కమ్ టు నో గాడ్ జీసస్ క్రైస్ట్ అంటాడు దోజ్ హు ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ విల్ కమ్ టు నో గాడ్ సో కనుక ఆ విధంగా ఎవరంతఃకరణము శుద్ధమో వారికే ఈ సత్యములు ప్రకాశించును అది మంత్రం అన్న అలాగే ఇంకో స్మృతి కూడా ఉండదు ఎలాగా జ్ఞానముత్పద్యతే పుంసా పాపస్థ స్మృతిష్ట అనే స్మృతి అంటే ఇది శాంతి పర్వం మహాభారతం శాంతి పర్వం మోక్షధర్మ పర్వం సో పాపకర్మ తగ్గిపోవాలి పాపస్థ కర్మణ పాపకర్మ తగ్గిపోవాలి పాపకర్మ అంటే ఏంటి పాపకర్మ అంటే మీరు ఎదరోళని కొట్టారనుకోండి లేదా వాళ్ళు సొమ్ము అపహరించారనుకోండి పాపన్ని వాళ్ళని తిడితే కొట్టలేదుగా తిట్టేం కదా వాళ్ళ సొమ్ము తీసుకోలేదు ఊరికే తిట్టే అంతే ఇది పాపమా కదా చెప్పండి పాపమే పని పాపం కాకపోయినా స్టిల్ పాపమే ఓకే వాళ్ళని తిట్టలేదు మనస్సులో మాత్రం వాళ్ళు వాళ్ళు చెడిపోవుగాక వాళ్ళు నాశనం అయిపోవాలి అని అనుకున్న తప్ప పైకి మాత్రం తిట్టలేదు ఆ రకంగా శాపాలు పెట్టుకోవడం తప్ప పాపమా కదా పాపమే పిలిచి తిట్టడం కంటే నయం బట్ స్టిల్ పాపమే మనస్సులో కూడా వాళ్ళని తిట్టుకోలేదు వాళ్ళ దాన్ని వాళ్ళని పోనీ మనకేదో సంబంధం లేదు అని ఉండిపోయారనుకోండి అది పాపమా కదా అది పాపమే ఎందుకంటే అందరినీ ఆత్మరూపంగా ప్రేమించాలి ఆ ప్రేమించకుండా నాకేదో సంబంధం లేదు వాడి గురించి నాకెందుకు అని మీరు ఊరుకుంటే అది కూడా పాపమే వాణ్ణి ప్రేమించి నాకు ఈ ఫలము సిద్ధించాలి అని మీరు కోరుకున్నారనుకోండి అది పాపమా కదా అది కూడా పాపమే పాపము అంటే టేబుల్ కింద లంచం పుచ్చుకుంటేనే పాపం అని అనుకోవద్దు మీరు పాపమే టేబుల్ కింద లంచం పాపమే టేబుల్ పైన నేను దేవుడా నేను ఈ కర్మ చేశాను నాకు ఫలాన్ని నీవు అని కోరితే అది కూడా పాపమే ఎందుకంటే మీరు అనాత్మయైన ఫలములోనే ఎంతవరకు కోరుతూ ఉంటారు అంతవరకు సంసార బంధంలోనే ఉంటారు అదే పాపము కాబట్టి లోన్ ఈజ్ నాట్ కరప్షన్ టేకింగ్ బన్ ఎ లోన్ దట్ ఈజ్ నాట్ ఎ లోన్ కరప్షన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగోక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో కరప్షన్ కాబట్టి దేవుడికి నాకు ఇది కావాలి అది కావాలి అని పూజలు చేస్తే అది కూడా కరప్షనే అది కూడా క్షయమైపోవాలి దాంట్లో కూడా స్వార్థము అనే దోషము కలదు ఈ విధంగా సకలమైన స్వార్థపూరితమైన కర్మ తగ్గిపోవాలి క్షయమంతా తగ్గిపోతుంది పూర్తిగా లేకుండా పోతుంది అప్పుడు అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానము వేయించుము అని కర్మలు నిస్వార్థ కర్మలను జ్ఞానమునకు ఉపాయముగా బోధించి ఉన్నారు ఇక ఇంకా మంత్రంలోకి వస్తే మంత్రంలో ఏముంది కర్మ ఇతి అని ఇతి శబ్ద ఉపలక్షణత్వ ప్రదర్శనార్థ అంటే ఈ మూడు కర్మ ఇతి అని ప్రతిష్ట జ్ఞానమునకు ప్రతిష్ట ఏమండి జ్ఞానమునకి మూడేనా ప్రతిష్ట మూడు లాటివి ఇంకొకటో రోడో ఉన్నాయనుకోలేదు వాటిని పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవాలి దాన్ని ఉపలక్షణము అంటారు ఉపలక్షణము అంటే వేటినైతే మీరు పేరు పెట్టి పిలిచారో వాటితో అదే కేటగిరీకి శని ఒకటో రెండో ఇంకా ఉన్నట్లయితే వాటిని పేరు పెట్టి పిలవకుండా తెచ్చుకోబడాలి అన్ని ఉపలక్షణం ఉంటారు ఉపా అంటే సమీపంలో ఉండాలి మీరు వేటినైతే ఆస్వాదిస్తున్నారో వాటికి దగ్గరలో ఉండాలి అదే జాతికి చెందిందని ఉండాలి అప్పుడు మీరు వేటిని పిలిచారో మిగతా వాటిని పిలవకపోయినా వీటిని పిలవడం చేత అదే జాతికి చెందిన ఇతరములు కూడా పిలువబడినట్లే గ్రహించి అవి లోపలికి ఎలాగంటే మీరు అందరూ భోజనానికి వచ్చేయండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి అక్కడ పది మంది ఉన్నారు వాళ్ళు పది మంది వచ్చేశారు సరిగ్గా అదే టైంకి పదకొండో వాడు వచ్చాడు ఆ పదకొండో వాడు వచ్చేప్పటికి ఈయనప్పటికే ఆ మాట అనేసి వెళ్ళిపోయాడు ఒకరికి కాబట్టి ఆయన అన్న మాట్లాడినప్పుడు ఆ గ్రూప్ లో పదకొండో వాడు లేడు ఇప్పుడు వాళ్ళు ఒకరికి రావాలి అక్కర్లేదా అంటే పర్వాలేడండి నేను అందరికీ చెప్పినట్టుగానే అనుకుని వచ్చేసాయండి మీరు కూడా అని అంటారా అంటారా దాన్నే ఉపలక్షణం ఉంట అలాగే ఆత్మజ్ఞాన ప్రాప్తికి మూడు ఉపాయం చెప్పారు తపస్సుగా ధమం ప్లీజ్ కమెన్ కన్మా కమెన్ అని కలిపేసి ఏమన్నా కాదు ఇంకా సిమిలర్ ఉంటే తెచ్చేసుకోవాలి ఆ అర్థము ఇతి శబ్దములకు కాదు ఇతి అంటే అనేవి అంటే ఇటువంటివి ఇంకేమైనా ఉంటే అవి కూడా మీరు పెట్టుకుని వాటిని ప్రతిష్టగా చేసుకోండి ఈ ఉపలక్షణం అనేది ఇక్కడే ఉంటుంది మీక రెండింటికి ఉపలక్షణం ఉండదు ఎందుకంటే మీక రెండు చోట్ల ఇతి అనే మాట లేదు చూద్దాం ఇటీ ఇప్పుడు ఇటీకి అర్థం చెప్తున్నారు ఇటువంటి అర్థమేమిటి ఏమాద్య జ్ఞానోత్పత్తేరుపకారకం ఇలాంటివి ఏవమాది ఇటువంటివి తపోదమ కర్మ ఇటువంటివి అన్యదపి ఈ మూడింటి అదనము ఉన్నది అదనముగా ఉన్నది మూడు భిన్నమైనది జ్ఞానము వేయించుటకు సహకరించేది జ్ఞానము పుట్టుటకు సహకరించేది ఇవి ఇంకా ఇక్కడ అక్కడ చెప్పినది ఉంటే అది కూడా ఉపదర్శితం భవతి వీటికి దగ్గరగా ఉంది కనుక అంటే జ్ఞానప్రాప్తికి ఉపాయము అనే అంశంలో సమానముగా ఉన్నది కనుక దాన్ని కూడా స్వీకరించినట్లుగానే మీరు తెలుసుకోవాలి అలాంటివి ఏమున్నాయండి ఏమున్నాయేమి అమానత్వము అదిత్వం అహింస క్షాంతిరార్జవం అంటూ నిరమణి ఉన్నాయి అమానుత్వాలు లక్షణములు ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞానమునకు సహకార సాధనములుగా జ్ఞానోత్పత్తికి ఉపాయములుగా శ్రీకృష్ణుని చేత చెప్పబడ్డాయి ఇక్కడ మూడే చెప్పారు వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు వాటిని కూడా తెచ్చుకోండి నిజానికి ఆ ఇరవై చూస్తే వాటిలో తపస్సు ఉంటుంది దమ ఉంటుంది నిస్వార్థ కర్మ కూడా ఉంటుంది కాబట్టి స్కిమిలర్వి కూడా మీరు తెచ్చుకోవచ్చు అని అర్థం ఇంటి ఓకే సో ఈ మూడు ఈ మూడు వాటి ఇంకా ఏదైనా ఉంటాయో కలిపి జ్ఞానోత్పత్తిగా ఉపాయములు కనుక వాటి ఒక పేరు పెడుతున్నారు ఏమని పేరు ప్రతిష్ట ప్రతిష్ట అంటే కాళ్ళు అని అర్థం ప్రతిష్ట అంటే కాళ్ళు ఏకవచనం ద్వివచనం దాని గురించి మీరు చెప్పేయాలి నీళ్లు ఉన్నారు అనుకోండి బహువచనం నాట్ ది పాయింట్ నీళ్లు అంటే చుక్క చుక్క చుక్క బహువచనం ఇస్తారా ప్రతి చెంబుతో తీసుకొచ్చి ఏకవచనాన్ని ఇస్తారా ఏకవచనాన్నే కాబట్టి అది నిత్య బహువచనం అలాగే ప్రతిష్ట ఏకవచన ప్రయోగం చేశారు వాడికి వాడు నిలబడేది వీటిపైన అన్నారు అనుకోండి వాడు ఒంటికాల మీద నిలబెడతాడా రెండు కాలమీ నిలబెడతారు మనిషి రెండు కాలమే నిలబడతారు కాబట్టి ప్రతిష్టా సిద్ధానికి ఏమర్థం చెప్తారు పాదవు అని చెప్పాలి పాదం అనకూడదు ఓకే పాదవు అంటే కాళ్ళు అంటే జ్ఞానము జ్ఞానము పుట్టుటకు ఇవి కాళ్ళు అంటే ఏమిటి కాళ్ళు అంటే కాళ్ళు అక్కడ కాళ్ళు అంటే కాళ్ళు రా రూపకం పాదావివ అంటే అస్యా ఉపనిషద స్త్రీలింగం ఈ ఉపనిషత్తునకు ఉపనిషత్తు అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమునకు ఈ పైన చెప్పినవన్నీ కూడా పాదముల వంటివి అంటే మనిషి నిలబడాలంటే కాళ్ళ మీద నిలబడాలి మనిషి అంటే ఇక్కడి నుంచి మనిషి అనుకోండి పొట్ట హృదయము తల మనిషి అనుకోండి ఈ మనిషి దేని మీద నిలబడ్డాడు ప్రొఫెసర్ గారు దేని మీద నిలబొడ్డాడు కాళ్ళ మీద నిలబడి పాఠం చెప్తున్నాం సంథింగ్ లైక్ దాట్ అలాగే ఈ జ్ఞానము పుట్టాలి అంటే ఆ జ్ఞానం దేని మీద నిలబడుతుందో తెలుసినా ఇగో వీటి మీద నిలబడుతుంది కాబట్టి పాదవు ఇవ పాదముల వంటివి పాదములేని కాదు పాదములతో ఎందుకు పోల్చారు ఆ విధారం బ్రహ్మ విద్యాద్యి బికాస్ ఇవి ఉండాలండి తపస్సు దమము నిస్వార్థ కర్మ నిత్యకర్మ అమానిత్వము అదంహిత్వము ఈ లక్షణాలు మీలో ఉండాలండి ఇవి మీలో ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మవిద్య మీలో నిలబడుతుందండి లేకపోతే ఇలా వస్తు అలా పోతుంది అది ఆకలింపు అవదు ఎసిమ్యులేట్ అవ్వదు మీలో అసిములేట్ అయ్యి మీలో నిగిపోవాలి అంటే ఈ లక్షణాలు మేఘం వస్తుంది చెట్టు చేమ పర్వతము ఏమీ లేకపోతే వర్షం అలాపోతుంది వస్తుంది పోతుంది మనకి ఈ హైదరాబాద్లో అధికంగా కనపడుతుంది హైదరాబాద్లో క్లౌడీ స్కై అనే సిచ్యువేషన్ మీరు చాలా కంటిన్యూస్ గా ఉంటుంది ఇప్పుడు ఈవేళ ఉదయం క్లౌడీ స్కై ఇప్పుడు వచ్చింది ఎప్పుడూ క్లౌడ్ ఇస్తాయే జూన్ మొదటి వారం అయిపోతే ఇంకా క్లౌడ్ ఈస్తే ప్రారంభం రోజంతా క్లౌడే ఉంటుంది ఒక్క వర్షం ప్రారంభం ఎందుకంటే ఆ వర్షం ప్రెసిపిటేట్ అవడానికి కావలసిన పరిస్థితులు హైదరాబాద్లో లేవు ఆ స్థితి పెరిగిపోయి ఒకప్పుడు మంచి వర్షాలు పడి ఇప్పుడు పెరిగిపోయి పట్టడం ఆ పరిస్థితులు లేవు ఎక్కడికో పోయి పడతాయి అటు మహారాష్ట్రలో పోయి పడతాయి కాబట్టి అలాగే బ్రహ్మవిద్య వస్తుంది దగ్గరికి కానీ నిలబడరు ఎక్కడికోపోతూ ఉంటుంది ఎందుకని ఆ హృదయంలో పరిస్థితులు లేవు కనుక ఒకవేళ పరిస్థితులు ఉంటే బ్రహ్మవిద్య నిలబడుతుంది కాబట్టి ఆ పరిస్థితులకే పాదములు అంతే ఓకే అవి ఏమిటవి తపోతమష్కర్మ ఇత్యాది ప్రవర్తతే పద్యామివ పురుష బ్రహ్మవిద్య ప్రవర్తతే ్రహ్మ విద్య నిలబడుతుంది అంటే ఏమిటి అంటే ప్రవర్తతే అని అర్థం మన తన ప్రభావాన్ని చూపిస్తుంది అంటే అనుభవంలోకి మన జీవితంలోకి ఆ బ్రహ్మ మన జీవితాన్ని పునీతం చేస్తూ ఉంటుంది ప్రతిటిష్టతే అంటే ప్రవర్తతే ఎలాగా కాళ్ళతో మనిషి నడిచినట్టుగా ఈ శుద్ధమైన అంతఃకరణముతో బ్రహ్మ జీవితంలో ప్రవేశించి ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి బ్రహ్మ విద్యకి శుద్ధమైన అంతఃకరణము కాళ్ళ వంటిది అడిగదైంది తర్వాత ఏముంది వేదాహ సర్వాంగాని అనే ఆ రెండు మాటలు ఉన్నాయి చూద్దాం వాటిని వాటిని వర్కౌట్ చేయాలి అంతవరకు తీసుకోవాలి వేదాహ సర్వాంగాని వేదాశత్వర ముగోరు బహువచనం పెట్టారు నాలుగు ఋగ్యోటి స్థాన సర్వణ వేదముడు సర్వాంగాన్ని సర్వాంచాంగా అన్ని అంగములు అంటే అన్నంటే యాభయో ఒకటో లక్షో వెయ్యో ఉన్నాయనుకోకుండా ఆరు ఉన్నాయి ఆరే ఉన్నాయి కనుక అవే సర్వము ఉంటాయి శిక్ష కల్ప నిరుక్తం వ్యాకరణం జ్యోతిషం జ్యోతిషం అంటే ఎస్ట్రాలజీ కాదు మీరు వెంటనే జ్యోతిషం అనగానే ఎస్ట్రాలజీ మీ బుద్ధికి రావచ్చు బహుశా అది కాదని చెప్పడం నా ధర్మం అని చెప్తున్నా ఎస్ట్రానమీ జ్యోతిషం అంటే ఇంకొకటి ఏమిటి ఛంద ఇప్పుడు మీరు మంత్రం చెప్పగానే గాయత్రి ఛంద అంటారు గాయత్రి అంటారు దృష్టి ఛంద అనుష్ఠుప్ఛంద అంటూ ఉంటారు కదా ఆ ఛందస్సు కాబట్టి ఈ ఆరు ఈ ఆరు వేదములకు అగ్జియరీ డిసిప్లిన్స్ అంచేతనే అంగములు అంటారు అలా మనిషి వాటి కాళ్ళు చేతులు వెళ్ళారో వేదములు వాటికి అంగములు అలాంటివి ఇవి కూడా కల్పహ అంటే కర్మలు చేసేందుకు ఉపయోగపడే సూత్రాలు కర్మకాండే కర్మకాండ ఎలా ఉంటుందో తెలుసిన మీరు ఎప్పుడైనా వీళ్ళు హోమం చేసేప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది పాత్రం ప్రతిష్టాప్య అంటాడు వాళ్ళు అనుకుంటారు ఆయన అలా అంటూ ఉంటాడు అది మంత్రమేం కాదు అది దర్భయసు పాత్రని ధాయా అంటాడు అది ఆపస్తప సూత్రం కల్పసూత్రం దర్భల ఎందు పెట్టి ఆద్యం విలాప్య అది సూత్రం నుంచి వస్తుంది దాంట్లో పోసి అగ్నవు అగ్నవు నతి అవి చుక్క తీసి అగ్ని వేసి దర్భవుని ధాయా పెట్టి ఇటు అటు సాగ తీసి ఆ ముడి ఉప్పేసి మళ్ళీ ముడి వేసి ఇలాంటి ఉన్నారా మీరు ఎప్పుడైనా అది ఇదంతా ఆపస్తంభ సూత్రాలు కల్పసూత్రాలు అంటే వాళ్ళకి ఆ చేసి వరుస గుర్తుంటుంది ఈ సూత్రం అంతా కంఠస్థం సూత్రం అంటారు అంతా చేసి వరుస గుర్తుంటుంది దీన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే మాన్యువల్ ఆపరేటింగ్ మాన్యువల్ అని అర్థం అని ట్రాన్స్లేషన్ కల్పసూత్రాలు అది కల్పం కల్పం నోటుకు వచ్చేస్తే సత్యనారాయణ వ్రత కల్పము అంటే సత్యనారాయణ వ్రతం చేసేటువంటి విధి విధానము అదంతా నోటుకొచ్చేసింది అనుకోండి ధూపమాఘాపయాన్ని దూపదీపానంతరం ఆచమనీయం అది కల్పం నైవేద్యం ఆచమనీయ గారి నైవేద్యం మధ్య మధ్య పానీయం ఇదంతా కల్పం కర్మ చేసే విధానం ఇవన్నిటికీ ఓహో ఇప్పుడు దీన్ని ఎలా అనుభవిస్తున్నారంటే వీటిని కూడా ప్రతిష్టలో కలుపుతున్నారు కానీ మేటి ప్రతిష్ట ఈ మూడు ఈ మూడు చేత ఉపలక్షణములుగా స్వీకరింపబడిన అమానిత్వాదులు అక్కడితో ప్రతిష్ట అయిపోయింది వేదములు కూడా ప్రతిష్టలో పడా ఈ ఆరు అంగములను కూడా ప్రతిష్టలో వేసేయండి అది ప్రతిష్ట ఇంకా మరి సత్యం సత్యం ఇది అది పోలిక ఓకే ఎందుకంటే ప్రతిష్ట అక్కడ మూడు స్టా పెట్టేశారనుకోండి ఆయతనం అని ఉంది కదా అది సత్యానికి సరిపడింది ఈ మధ్యలో నోటిని ఎక్కడ వేస్తారు అటు ఆయతనంలోనైనా వెయ్యాలి ఇటు ప్రతిష్టలోనైనా వెయ్యాలి ఎక్కడ వేస్తే బాగుంటుందో చూడండి మీరు ప్రతిష్టలో వేయాలి ఎందుకంటే ప్రతిష్టాపదానికి వీటికి మధ్యలో ఇంకా గ్యాప్ లేదు ఆయతనంలో వేయాలంటే సత్యాన్ని కలుపుకుని ఆయతనంలో వేయాల్సి ఉంటుంది అంటే ఇలాగా ప్రతిష్ట వేదాస్తర్వాంగాన్ని అక్కడ కామా పెడతారా లేక ప్రతిష్ట కాబట్టి వేదాస్తర్వాంగాన్ని సత్యమాయతనం అలా వేస్తారా లేగన వేచ్చు అలాగన ప్రస్తుతానికి ప్రతిష్టలో వేస్తున్నారు कर्मज्ञान प्रकाशकवा वेदा तद्रक्षणार्थत्वा अंगा प्रतिष्ठा कर्म प्रतिष्ठनि कर्म निस्वा निष्कामे अंतरण शुद्धि कुभ्रम अंतरण ब्रह्मज्ञा प्रकाशिस्क ब्रह्मज्ञा को कर्म प्रतिष्ठा का వేదములు ఎందుకు ఆ కర్మ మీకు తెలియాలంటే వేదములే ఆశ వేదాలనే పట్టుకోవాలని ఆ కర్మను బోధించేది వేదమే కర్మ ప్రతిష్టమంటే ప్రతిష్ట అంటే జ్ఞానప్రాప్తికి ఆ కర్మను బోధించే వేదం కూడా ప్రతిష్ట అవుతుంది మరి పోని వేదంలో ప్రతిష్టలో వేసి కర్మ ద్వారా వేదానికి తోర పెళ్లి కొడుకు కర్మ పెళ్లి కొడుకు వేదము తోర పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకుతో పాటు వస్తాడు ఓకే కొన్ని వేదం ప్రతిష్టలో వేశారు మరి ఈ అంగములను ప్రతిష్టలో ఎందుకు వేస్తారండి ఆ వేదం నిలబడాలంటే ఈ అంగాలు ఉండాలి కాబట్టి కర్మ తెలియాలంటే వేదం ఉండాలి వేదం రక్షింపబడాలంటే అంగములు ఉండాలి కాబట్టి కర్మని మీరు ఎప్పుడైతే ప్రతిష్టలోకి తీసుకున్నారో దాంతోపాటుగా దడదడలాటుతో వేదము వేదాంగములు కూడా లోపలికి వచ్చేసి ప్రతిష్టలో భాగములైనవి ఇప్పుడు చూసుకోండి కర్మను జ్ఞానమును ఆత్మ జ్ఞానమును కూడా ప్రకాశింపజేసేవి వేదములే అంతఃకరణ శుద్ధికి ఉపకరణములు చేస్తే కర్మను ప్రకాశింపజేసేవి కూడా వేదములే లేదా జ్ఞానమంటే ఉపాసన ఉపాసనను కర్మను వేదములు ప్రకాశింపజేస్తాయి ఆ కర్మ ఉపాసనలను నిస్వార్థంగా చేస్తే మీకు అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానానికి ఆశ జ్ఞానానికి ఉపాయమవుతాయని కాబట్టి వేదములను వేదములకు ప్రతిష్టాత్వం ప్రతిష్ట అనే కేటగిరీ వేదాలకి లభించింది తర్వాత అంగముల తెలుగు తద్రక్షణ తత్వాత అంగారం ప్రతిష్టాత్మం ఆ వేదములను రక్షించుటకు ఉద్దేశించినవి కనుక అంగముల యొక్క ప్రయోజనం వేదములను రక్షించుటే అందుకోసం వాటికి కూడా ప్రతిష్ట అనే స్టేటస్ అంతవరకు ప్రతిష్ట ఇంకా మిగిలినది ఏమిటి సత్యము ఆయకనము అది ఒక వ్యాఖ్యానం అలాగ కొంచెం స్లోట్లీ డిఫరెంట్ గా కూడా అన్వయించవచ్చు అలాగా అథవా ప్రతిష్టాశ పాదరూపకల్పనార్థవా వేదాస్త ఇంకో రకంగా చెప్పండి ప్రతిష్టా అంటే పాదములు ఇక్కడ రూపకము చేస్తున్నారు అంటే జ్ఞానప్రాప్తికి ఉపాయములను బోధిస్తూ జ్ఞానమును ఒక ఫైనల్ గోల్ కనుక ఆ జ్ఞానమును పురుషుడు అన్నట్లయితే ఆ పురుషుడు దేని మీద నిలబడతాడు కాళ్ళ మీద నిలబడతాడు ఏమిటండి ఆ కాళ్ళు తపహ దమ కర్మ ఇది అనే ఉపలక్షణంగా చెప్పినటువంటి అమానిస్వాదులు కాళ్ళు కాళ్ళు చెప్తే కాళ్ళు అవయవం చెప్తే మరి తలా ఇంకో అవయవం కూడా చెప్పచ్చు ఆ చెప్పండి ఏమిటి నాలుగు వేదములు తలలు తల అని చెప్పాడు చేతులు అంగములు చేతులు అలా పెట్టుకోండి అక్కడ కాళ్ళు ఒక్కటే చెప్పారు తల చేతులు మీరు చెప్పుకోండి ఇప్పుడు ఎలా చెప్తారు తపో దమకర్మే తిక్తిష్ట వేదా స్థిర వేదాంగాన్ని హస్త అని చెప్పాడు అలా ఇప్పుడు ప్రతిష్ట అనే పదాన్ని ఎందుకు చెప్పారంటే ఒక రూపకం చేస్తున్నారు ఒక మెటఫర్ చేస్తున్నారు ఆ మెటఫర్ లో కాళ్ళని చెప్పడానికి ప్రతిష్ట అనే పదాన్ని వాడేరు కనుక ఒకసారి కాళ్ళని చెప్తే ఇతర అవయవములను కూడా చెప్పాల్సి వస్తుంది కనుక వేదములు ఆ ఇతర అవయవముల కింద వేదములను పెట్టుకోండి వేదాస్తు ఇతరాన్ని వేదము వేదములు ఇతర మరి సర్వాంగములు మాట ఏమిటి అవి కూడా ఇతర అవయవములు వేదాస్ వితరాని సర్వాంగాన్ని అవి కూడా సర్వాంగాన్ని అవి కూడా ఇతర అవయవములు ఇతరములు ఏమిటారు ఇతర అవయవములు చిర ఆది ఆయనే దృష్టాన్ని పొందుతారు మీరు వేదము పొట్ట సర్వాంగములు మెడ అలా వద్దులండి అలా వేదము కలా అని సర్వాంగములు ఆయన చెప్పలే ఆది అన్నారు నేను చేతులు అనుకోకుంటాను అలానండి పొట్ట నడుము ఇంకే అంతలా అట్టే అర్థమైందండి ఊరికే రూపకమే ఇదే పౌరాణికుని పెడితే దాన్ని పాడు చేసి పెట్టేస్తాను దాన్ని మార్చేసి అసలు తపస్సు ధమము వాటిని అందించే పక్కన పాడేసి జ్ఞానము పురుషుడు తల నీళ్ళ ఆ వ్యవహారంలో పడిపోతారు అలా చేయకూడదు ఊకే రూపకమే అంత మాత్రమే ఓకే అస్మిన్ పక్షే శిక్షాదీనా వేదగ్రహణే గ్రహణం కృత ప్రత్యేత ఓకే మళ్ళీ మార్చి చెప్తా నేను చెప్పిన కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఓపిక ఉండాలి మీకు అక్కడ శంకరుడు ఓపిగ్గా దాన్ని వివరిస్తున్నారు నేను ఓపిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నాను మీకు ఓపిక ఉందో లేదో మీరు చూసుకోండి మళ్ళీ మొదటికి రండి తపో దమే తిష్టా ఈ జ్ఞానోత్పత్తి జ్ఞానము కలుకుట అనేదాన్ని ఒక దేహం కింద మధ్య తెలిపెట్టుకోండి ఓ శిశువు పుట్టాడు సో ఆ జ్ఞానమనే శిశువు పుట్టినాడు ఆ శిశువు కాళ్ళు తపోదమహకర్మేటి ఇది శబ్దం చేత అమానత్వాదులు పెట్టుకోండి అది కాళ్ళు ఓకే తపోదమహకర్మేటి ప్రతిష్ట అది ఇటు అటు సత్యమాయతనం అదే అటు మధ్యలో ఏముంది వేదా సర్వాంగాన్ని అని దీనికి అర్థమేటో తెలిసిన వేద అంటే వేదములే సర్వాంగాన్ని అన్నప్పుడు శిక్షాకల్ప ఆ అంగాల్ని తీసుకోవద్దు ఆ అంగాలు ఇక్కడ పురుష రూపంగా మనం భావన చేస్తున్నాం కాళ్ళని అలా మొదలుపెట్టి ఈ అంగశబ్దానికి చేతులు తలా మొదలైన అవయవములు అని అర్థం చెప్పాలి అప్పుడేమవుతుంది కాళ్ళు ఏమిటి తపో నమస్కరణ ఏమిటి తలా మొదలైన అవయవములేమిటి వేదములు వేదాహ సర్వాంగాన్ని ఆయుతనం సత్యం తర్వాత వస్తుంది అంటే ఏమన్నా మరి వేదం ఈ పక్షంలో అంగశబ్దానికి తల కాళ్లు చేతులు మొదలైన అవయవములు అని అర్థం చెప్పేసారు కనుక వేదములు మాత్రమే స్వీకరింపబడుతున్నాయి అంగములుగా మరి శిక్షాకల్పము ఇవి కూడా అవసరమే కదా వాటిని నిలిపెట్టేశ అంటే ఓర్ణి వస్తుంది అంతలా పెట్టుకోకుండా వేదములను స్వీకరించినప్పుడు అది కూడా వచ్చినట్టుగానే అనుకో అర్థమైందండి ఇప్పుడు చూడండి మళ్ళీ సో ప్రతిష్టాశబ్ద పాదరూపక కల్పన త్వ ఇక్కడ ప్రతిష్టాశబ్దాన్ని శృతి ఎందుకు ప్రయోగించింది కాళ్ళు అనే మెటఫర్ ని కల్పించటం కోసం ప్రయోగించింది కనుక సర్వాంగాన్ని అనే శబ్దాన్ని మీరు ఎలా చెప్తారు కాళ్ల కంటే ఇతరములైన అంగములు కాలావదలైనవి ఏవైతే ఉన్నాయో అవి అని అర్థం చెప్పాలి అప్పుడు అవి వేదములు అవుతాయి సో వేదాస్తు ఇతరాన్ని సర్వాంగాన్ని మిగిలిన అన్ని అవయవములు తలా మొదలైన తలా తాళ్ళు తలా చేతులు మొదలైన అవయవములు ఈ అవయవాన్ని ఎందుకు పట్టుకొచ్చారు కాళ్ళని స్కృతి చెప్పింది కనుక వాటినన్నింటినీ మనం తెచ్చుకున్నాము అంగశబ్దం ఉండమే ఉండదు అంగము అవయవము కాబట్టి మళ్ళీ చెప్తే తపహా కర్మ అనేది త కాళ్ళు తల మెడ మొదలైనవన్నీ వేదములు వేద సర్వాంగా బాగుందని మీరు చెప్పింది కానీ శిక్షనే వాటిని ఉదిరిగొట్టేసారే ఏమురగొట్టేయలేదు వేదములు అన్నప్పుడు ఆ వేదములలో అవి ఇంక్లూడ్ అయిపోతాయి అస్మిన్ పక్షే ఈ విధంగా చెప్పిన పక్షంలో శిక్షా మొదలైన వాటికి వేద శబ్దం చేతనే గ్రహణం చేయబడినట్టుగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది వేదం అనగానే కూడా చెప్పినట్టుగానే మీరు అర్థం చేసుకోండి ఎందుకో తెలుసిన అస్మిన్ హి గృహీతే సారీ అంగిని గృహీ అంగా ఎప్పుడు కూడా అంగి అంగిని గ్రహిస్తే గ్రహించినట్టే సత్యనారాయణ వ్రతము చేస్తాను అని మీరంటే అంగిలి గ్రహించారు అంగిలి పట్టుకున్నారు ఇప్పుడు నైవేద్యం చేస్తారా జీరా మంత్రపుష్పం చెప్తారా చెప్పరా నీరాజనం చేస్తారా జీరా ఇంకా మీరు ఇలా రెక్కండి మేము అంగినే చేస్తామంటుంటే అంగములన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే అంగములు లేకుండా అంగి ఉండదు తదాయత్తత్వ అంగానా అంగములన్నీ అంగిని పట్టుకుని ఉంటాయి కాబట్టి మేము అంగినే పట్టుకున్నప్పుడు అంగములన్నీ ఇంకా వేరైతే తొక్కర్లేదు అలాగే అన్ని అవయవములు ఏమిటి కాళ్లు మినహాయించి మిగతా అవయవములన్నీ ఏమిటి వేదములు వేదములు అంది శిక్షాకల్పహాయున్ని అంగములు కాబట్టి అంది అయిన వేదములను చెప్తే శిక్షాకల్పము మొదలైన అంగములను చెప్పినట్లే అవుతోంది కనుక అవన్నీ కూడా వేదశబ్దము చేతనే గ్రహిస్తాను కాబట్టి ఫైనల్ గా తేల్చింది ఏమిటి మీరు ఫైనల్ గా ఈ పక్షంలో ఎంత తేల్చేటంటే తపస్సు దమము కర్మ ఇత్యాదులు కాళ్ళు నాలుగు వేదములు శిక్షాకల్పము మొదలైన ఆరు అంగములు ఇవన్నీ కలిపి తల చేతులు మొదలైన ఇతర అవయవములు అని తెలిపినట్లయితే ఓకే ఇంకా సత్యం దగ్గరికి వచ్చాం సత్యమాయతనం ఆయతనం అంటే ఏమిటండి ఎత్రుపనిషత్పనిషత్నం ఉపనిషత్తు అంటే జ్ఞానం జ్ఞానం దేని మీద నెవారు అడుగుతుందో అది ప్రతిష్ట జ్ఞానం ఎక్కడ కూర్చుంటుందో స్థిరంగా కూర్చుంటుందో స్థిరంగా తిష్టతి అంటే జ్ఞానము కాలుడంటే జ్ఞానోత్పత్తికి ఇవన్నీ కాళ్ళ వంటివి పుట్టిన శిశువు స్థిరంగా కూర్చున్నాడు అని చెప్పి కూర్చోడం అంటే స్థిరంగా నిలిచి ఉన్నాడు ఈ నిలిచి ఉన్నాడు తిష్టతి అంటే కూర్చోవడం అని కాదు నిలబడ్డం అని అర్థం అయితే ఇష్టది అంటే కాళ్ళ మీద నిలబడ్డాడన్న రూపకమే స్థాగతిని పూర్తవు విడిపోకుండా స్థిరముగా ఉండుట అని అర్థం అవుతు అంటే కాబట్టి ఈ విధంగా తపస్సు దమహాములైన వాటితో పుట్టి నిలబడిన జ్ఞానము చెదిరిపోకుండా వీడి హృదయంలో స్థిరపడిపోవడానికి మూలమేమిటంటే సత్యము సత్యాన్ని పలకాలి అసత్యం పలకాలి అలాగని అస్తమానం సత్యాన్ని పలకనక్కర్లేదు అత్యవసరమైన సందర్భంలో మాత్రం సత్యాన్ని పలకాలి ఆ ఎట్టి పరిస్థితిలోనూ అసత్యం చెప్పకూడదు అసత్యం చెప్పడానికి హేతు ఏదై ఉంటుంది ఏదో ఒక కామనయో భయమో లేకపోతే స్వార్థబుద్ధిలో ఉండబట్టే మనిషి అసత్యాన్ని పలికే ప్రయత్నం చేస్తారు కాబట్టి అసత్యాన్ని మీరు ఎప్పుడైతే వదిలిపెట్టారో కామనలన్నీ పోతాయి భయాలు పోతాయి స్వార్థబుద్ది పోతుంది చాలా గొప్ప శుద్ధి ఏర్పడుతుంది అప్పుడు అటువంటి హృదయంలో ఆత్మజ్ఞానం గట్టిగా బిగుసిపోతుంది చెదిరిపోకుండా ఉంటుంది కాబట్టి సత్యం ఆయతనం ఎక్కడైతే స్థిరంగా నిలిచి ఉంటుందో దానికి ఆయతనము అని ఉపనిషత్ ఈ జ్ఞానము దేని ఉందైతే స్థిరముగా నిలిచి ఉంటుందో దానికి ఆయతనము అని అంటే ఆల్ సెడెండ్ ఒక రూపకమని చెప్తున్నారు ప్రతిష్ట పదంలో ఎంత అర్థం ఆయతనం అనే పదంలో అంతే ఇంటర్ రిడియేటెడ్ గా ఉంటాయి మీరు అలాగే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలా విడదీసి ఉండదు అంత కలిసే ఉంటాను కాబట్టి జనరల్ సెన్స్ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సత్యం అంటే ఒకటి చెప్తున్నారు సత్యమితి అమాయిత అకౌంటిల్యం వామనస్కాయా సత్యం అంటే త్రికరణ శుద్ధి అండి మూడు కారణములు నేను అక్కడమే సత్య ఉన్నట్టుగా చెప్పాను కానీ ఫస్ట్ కారణం ఏమంటున్నారంటే ఈ సందర్భంలో మూడు కారణములు ఏకరూపంగా ఉన్నారు త్రికరణ శుద్ధి ఇప్పుడు కొంతమంది మనస్సులో ఆలోచన వేరే ఉంటుంది చెప్పేది వేరే చేసేది వేరే మనస్సులో ఏమనుకుంటున్నాడు మీ డబ్బు అడుగుతున్నాడు మీకు ఇస్తే మనకు వస్తుందో ఇవ్వను తప్పకుండా మీకు డబ్బు ప్రయత్నం చేస్తానండి అని రేపు రండి మనస్సులో అనుకున్నాడు పైకి ఏం చెప్పాడు మొన్న పొద్దున్న వాడు వచ్చి టైం అవుతోంది నా మోటార్ సైకిల్ బయట పెట్టి ఆ మోటార్ సైకిల్ పెట్టి ఎక్కడికో పని పెట్టినాడు వాడు వేలముఖం వేసుకుని వచ్చి గంట ఉంది అని వెళ్ళిపోతాయి ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళారో మీ చెప్పక ఎక్కడికి వెళ్ళారో తెలియదు అండి అని కాబట్టి మనస్సులో ఒకటి చెప్పేది ఇంకొకటి ఉంటుంది చేసేది మూడో ఉంటుంది ఇది అసత్యం మనస్సులో ఏదిందో అదే చెప్పి అదే చేస్తే సత్తి అంటే మోసం లేదనమాట అమాయ మోసం లేదనమాట మాయ లేదు అకౌంటిలిజం అకౌంటిలిజం మనస్సులో ఉన్నది ఈ పాయింట్ అనుకోండి చెప్పింది ఈ పాయింట్ చేసింది ఈ పాయింట్ మూడు కలిపితే ఒక్క స్ట్రెయిట్ లైన్ రావాలి ఏమండే మనస్సులో ఉన్నది ఈ పాయింట్ చెప్పింది ఈ పాయింట్ చేసింది ఈ పాయింట్ మూడు కలిపితే ఏమైంది వంకర వచ్చింది ట్రయాంగుల్ వచ్చింది అలా వంకరగా వస్తే కౌటిల్యము అంట కౌటిల్యము లేకుండా కుటిరత లేకుండాట వంకర పరికరం లేకుండా రుజుమార్గము దీనే త్రికరణ శుద్ధి అనుకుంటుంటారు ఇది సత్యంగా ఉంటాయి రేపు ఫినిష్ చేసేస్తున్నాం ఇది ఓం పూర్ణ నమ ఓం నమే రం పూర్ణా పూర్ణమే